నా ప్రభాసి మా ప్రభా నీ పాంలోకి వెళ్ళా స్తోత్రాలు దేవేసి రాత్రి కాల సమయం దేవాయసీమా దేవా నీకే వందన స్తోత్రాలు దేవా ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడదేవా మమ్మల్ని సజీలకలు వచ్చిన దాన్ని స్తోత్రం మా ప్రభా తలంపులు దేవ మా క్రియలు ప్రతిపాటి దేవాయశ్రీ మా ప్రభా నీకు అంగీకారం స్తోత్రం మా ఎన్నో ఆపదలు దేవాయస్మృ ఎన్నో శ్రమలు వచ్చినా దేవాయ స్మప్రభా నిన్ను విడవక నిన్ను ఎడబయక దేవాయస్మ పూజించిన దేవ మాకు వందనాలు మా నీకే వందనాలు దేవాయసింహప్రభా నీకు దేవాయశ్వరి పాదాలకు వెళ్ళాల స్తోత్రాలు నీకే మాయమ గణత ప్రభావం చెల్లాల మా ప్రభా దేవాయసింహప్రభా ఎవ్రీ టైం దేవాయస్మ దేవా సజీలకు దాన్ని స్తోత్రం మా ప్రభా దేవాయి ప్రార్థన అంతట్లో దేవాక్యం అంతట్లో దేవా పాటలు అంతట్లో మీరే మాతో ఉండండి మా ప్రభా నడిపించండి మా ప్రభా ఇంకా ముందు కూడా మీరే ఉండి నడిపించండి మా ప్రభా ఇంకా రానున్న బిడ్డలు త్వరగా వచ్చేటప్పుడు జాయిన్ అయ్యట సాయం చేయండి మా ప్రభా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా సాయం చెడ్ దేవాయస్మ ఎటువంటి నెట్వర్క్ ఎర్రర్స్ లేకుండా సాయం చేయండి మా ప్రభా ఇంకా ప్రతి ఒక్క బిడ్డ మీ తడ్డ తిరిగే బిడ్డగా ఉంటా సాయం చందే ఎంతో మందికి స్వార్థ మా ప్రభా దేవాసం మా ప్రభా సమయం పని మా ప్రభా దేవా కోత విస్తారంగా ఉంది కాని దేవాయస్మారు కోసేటి వారు లేరు మా ప్రభా ఆ పనిముట్టుగా మమ్మల్ని తయారు చేయండి మా ప్రభా ఎవ్రీ వన్ దేవాయస్సు ప్రతి ఒక్కరు దేవాయసం నీకు పనిముట్టిగా ఉండటం సాయం చేయండి దేవ ఇంకో పాత్రగా వాడుకుంటాకు సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మా పైన కుమ్మరించండి మా ప్రభావ నీకు దీవెనలు ప్రతి ఒక్క ఫ్యామిలీ పైన కుమ్మరించండి మా ప్రభావ ఇది మొదలుకొని నిరంతరం నేను సేవించే బిడలో ఉంటా సాయం చేయండి మా ప్రభా దేవ ఎటు చూసినా దేవాయసింహ ప్రభా ఎక్కడ చూసినా దేవాయసింహ ప్రభా ఉన్నది మా కాని దేవాయసింహ అటువంటి పాపంలో మేము జీవించకుండా మమ్మల్ని పవిత్రులుగా చేసిన దాన్ని బట్టి స్తోత్రం నీకే మా ఘనత చెల్లెల మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దయచేసి దీవించి త్వరగా రాను వచ్చేట చేస్తారని త్వరగా రాబోతు నేష్ క్రిసి పేట వేడుకొడ్చడం తండ్రి ఆ నా జీవిత స్వామి నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామీ వి నీవు నా ప్రాణముతో పెనవేశుకున్నావు నీవు నాకే సమృద్ధిగానీ కృపను పంచు నాయసు రాజ కృపా సాగర అనంత స్తోత్రుడ నాకే సమృద్ధిగాని కృపను పంచు నాయేసు రాజ ృపా సాగర అనంత స్తోత్రార్హు నా జీవిత భాగస్వామి వి నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి వి నా ప్రాణముతో పెన వేసుకున్నావుని e u ీ దయగల కను సై నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి నీ దయ గల కను నీ అడుగు జాడలే నాకు త్రోవ ను చూపినవి నీ రాజ పౌరునిగా నన్ను మార్చితీవి నీ సైన్యములో నన్ను చేర్చితీవి నీ రాజ పౌరునిగా నన్ను మార్చితీ నీ సైన్యములు నన్ను చేర్చితీవి నా జీవిత భాగస్వామీ వి నీవు నా ప్రాణముతో పెన వేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామీ వి నీవు నా ప్రాణముతో పిన విసుకున్నావు నీవు నాకే సమృద్ధిగా నా పంచు నాయ రాజకృపా సాగర అనంత స్త్రుడా నాకే సమృద్దిపను పంచు నాయరాజ గర అనంత స్త్రూడ నా జీవిత భాగస్వామీ వినిీవు నా తో ప్రాణముతో పెవు నీ దయగలమాటే దీసినవి నీతి నియమాలలు నన్ను నడిపించు చున్నవి నీ దయగల మాటలే చేదీసినవి నీతి నియమాలలు నన్ను నడిపించు చున్నవి నీ కృపనే ధ్వజముగన పైనా నిల్పితివి నీ విందు శాలకు నన్ను చేచ్చి నీ కృపనే ధ్వజముఘన పైనా నిల్పితీవి నీ విందు నన్ను చేచ్చి నా జీవిత భాగస్వామీవి నీవు ప్రాణముతో పిన వేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి వినివు నా ప్రాణముతో పిన విసుకున్నావు నీవు నాకే సమృద్ధిగా నిపను పంచు రాజా కృపా సాగర అనంత స్త్రూడ నాకే సమృద్ధి గణి కృపను పంచు నాయరాజ కృపా సాగర అనంత స్త్రుడ నా జీవిత భాగస్వామి వినివముతో పిన వేసుకున్నవు నీవు నిదయగలతీ నవి నీదు అములే నన్ను నిర్మించుచున్నవి నీ దయగల తలంపులే రూపనిచ్చినవి నీ దుఆస్తములే నన్ను నిర్మించుచున్నవి నీ చిత్ మె నాలో చున్నావు నీ అంత పురములో నన్ను చేర్చుదువు నీ చిత్త మె నీ అంత నన్ను చేర్చుదువు నా జీవిత బాగా వి నీవు నా ప్రాణముతో పెన వేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామి వి నీవు నా ప్రాణముతో పిన వేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగా నిపను పంచు నాయసు రాజ కృపా సాగర అనంత స్తోత్రుడ నాకే సమృద్ధిగా నిపను పంచు నా ఏ సురాజ కృపా సగర అనంత స్తోత్రుడా నా జీవిత భాగస్వామీ వి నీవు నా ప్రాణముతో పెన వేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామీ వి నీవు నా ప్రాణముతో పెన వేస్తున్నావు నీవు పాడనా మౌనముగా నీ స్థుతి కీర్తన చూడనా ఊరకే నిలచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగా స్తుతి స్కీర్తన చూడన ఊరకే నిలచి నీ పరాక్రమ కార్యములు ఏ శయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచినే నేత సహజీవను నాశలు తీర్చి తృప్తిపరచినే పాడన మౌనముగా స్తీకీర్తన ప్రతి ఉదయమునా నీకృపలో నేను ఉల్లసిన్తు నే నీ రక్తభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతుని నీ రక్తభిషేకము కడిగనే నా ప్రాణాత్మ శరీరమును విమోనగన మునివే నర క్షణ శృంగ మునివే న విమోచనగన మునివే నరక్షన శృంగ మునివే పడన మౌనము గని స్కీర్తన చూడనా ఊరకే నిలచి నీ పరాక్రమ కార్యములు ఏ శయ్యానీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచినీ ఏ శయ్యానీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన దీర్ఘ శాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అనచనే యామోహపు పొంగులన్నీయూ దీర్ఘ శాంతము నీ కాడిని మోయచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అనచనే నా మోహపు పొంగులన్నియు నా ఓ నీవే నంద క్షేత్రముని వే నా వార్పుని దివే నక్షేత్రమునివే పాడనా మౌనముగా స్కీర్తన చూడన పూరక ఏ నిలచి నీ ప్ర క్రమకార్యములుషయానీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే ఈతో సహ జీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే పాడనా మౌనముగా నీ స్థుతి కీర్తనా నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుంటినీ నీ తైలాభిషేకము నిండినే దాంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుంటినీ నీ తైలాభిషేకము నిండినే నా అంతరంగమంతయును నా మానసు వీనవు నీవే నా ఆరాధన పల్లకినివే నా మానసు నీవే రాధన పళ్ళకి నీవే ఆడనా మౌనముగా నే స్థుతి కీర్తన చూడనా పూరకయే నిలిచి నీ పరాక్రమ కార్యములు ఏ సయ్యా నీతో సహజీవనము తీర్చి తృప్తిపరచనే ఏ సయ్యా సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే పాడనా మౌనముగానే స్థుతి కీర్తన అలంక్యూ ప్రాబ్నలు ఇరవై ఇరవై అధ్యాయం చెప్తున్నా కీర్తన ఇరవై ఒక అధ్యాయము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చినగాక యాకోబూ దేవుడు నామమున నిన్ను ఉద్ధరించినక పరిశుద్ధ సనులకైనా సహాయం చేయనుగాక సిహోను నిన్ను ఆశీర్వదించనుక ఆదుకొనుగాక అంది అయితే ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక అంటే మనం ఆపదులో ఉన్నప్పుడు దేవుడిని సహాయం మనం కోరుకుంటాం ఎప్పుడంటే మనం ఎప్పుడు చిక్కలు ఉన్నప్పుడు ఆపదులు ఉన్నప్పుడు మనుషుల వైపు చూసాం కానీ ఇక్కడ ఏమంటుంది దేవుడు ఆపత్కాల మందు యహోవా నీకు ఉత్తరం దేవుడు నావని ఉద్ధరించుక అంటే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు ఆదుకుంటాడని చెప్తుడు మళ్ళీ ఇంకేం చెప్తుండంటే పరిశుద్ధ స్థలం నుండి నీకు సహాయం చేయనుగాక అంటే సహాయం చేయనుగాక మనకి ఏ సాయం ఎప్పుడైనా మనకి సహాయం చేసే దేవుడు అయినానే మనుషుల వైపు మనం ఎక్కువ చూస్తాం కానీ దేవుడి వైపు మనం చూసుకోవాలి దేవుడికి సహాయం మనం ఎప్పుడు అడుగుతూనే ఉండాలన్నమాట అయితే ఇంకా మూడో వచనంలో ఏమంటుడు సింహోనుండి నేను ఆశ్ ఆదుకునుగాక ఆయన నైవేద్యాన్ని జ్ఞాపనం చేసుకున్నాక ఆయన మన నైవేద్యాన్ని జ్ఞాపం చేసుకుంటాడు అనమాట అట్లా అది ఆదుకుంటాడు మరి ఉత్తరం కూడా ఇస్తాడు మనకి ఇక్కడ మళ్ళీ ఇంకో నాలుగవచనంలో ఏమంటున్నంటే నీ దహన బరుని అంగీకరించినాక నీ కోరికను సిద్ధింపజేసి ఈ ఆలోచన యావత్తు సఫలపరచినాక యహోవా నీ రక్షణ మేము జయస్నానం చేస్తున్నాము మన రక్షణ దేవుడు మనకు రక్షణ ఇచ్చిండు ఆ రక్షణ మనం జయస్నానం చేస్తున్నాం ఎందరో మంది ఈ కరోనా టైమ్ ఎందరో చనిపోయారు రక్షణ లేక కానీ మనకు దేవుడు గొప్ప రక్షణ ఇచ్చిండు ఆ రక్షణ బట్టి మనం జీవస్నానం చేస్తున్నాం దేవున్నాను బట్టి మనం ధ్వజపతిచున్నాము ఈ ప్రార్థనలన్నీ ఈహోవ సఫల మనం ప్రార్థన చేసినప్పుడల్లా అయినా మనము మనం ప్రాణం కొంతమంది ప్రాణం వెంటనే జవాబు రావాలని అనుకుంటారు కానీ దేవుడు సమయంకి మన జవాబు ఎప్పుడంటే ఆయన సమయం ఎప్పుడు అయినా మనకి ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు మనకి తోడుగానే ఉంటాడు మన ప్రార్థనలన్నీ ఆయన వింటూనే ఉంటాడు కానీ మనకి తొందర రాళ్ళు మనకి కొంతమంది అనుకుంటారు కానీ ఆయన సమయం వచ్చినప్పుడు మనకు జవాబు వస్తుంది కంపల్సరీ వస్తుంది జవాబు ఈ ప్రాణాలన్నీ యహోవా సఫల పచ్చనగాక అంటున్నాడు ఇక్కడ ఆరో వచనంలో మరి యహోవా అత యహోవా తన అభిషేకునికి రక్షించమని నాకు ఇప్పుడు తెలియజేయను రక్షణకరమైన తన దహస్తూ చెప్పుము తన పరిశుద్ధ ఆకాశం తనకు ఉత్తరం మళ్ళీ ఇక్కడ ఉత్తరం దేవుడు అక్కడ ఉత్తరం ఇక్కడ ఉత్తరం ప్రతి విషయంలో ఉత్తరం ఇస్తా ఉంటారు మనం ఎప్పుడైనా దేవునికి ధ్యానించాలా దేవునికి మొర పెడుతున్నారు ప్రతి విషయంలో దేవునికి మొర పెడుతున్నారా ఒక ఐదు నిమిషాలైనా దేవునికి ధ్యాని ధ్యానిస్తుండే మన ఎప్పుడైనా ఒక గంట సమయం అన్నా ఎప్పటికైనా మనం ధ్యానిస్తుండే ఉండాలి దేవుణ్ణి మళ్ళీ కింద ఏమంటారు కొందరు రథం కొందరు గుర్రం బట్టి అతి కొందరు ఏమంటారు అంటే అది ఉంది మాకు ఇది ఉంది మాకు ఇక్కడ ఉన్నారు మాకు అక్కడ ఉన్నారు మరి పెద్ద పెద్ద ఆఫీసర్ ఉన్నారు అక్కడ ఉన్నారు కొందరు మంది అంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు రథను బట్టి కొందరు గురులను బట్టి అతి చేయబడతారు మనమైతే మన దేవుడైన యహవాన్ని బట్టి అతి చేయబడదు మనం ఏం చేస్తామంటే దేవుని బట్టి అతిశయం ఎవరిని చూడడం దేవున్నే వస్తాం కాబట్టి దేవుని బట్టి అతిశయించాలి మనుషుని వైపు చూడొద్దు దేవుని వైపు చూడాలి ఆపత్తి వచ్చిన మనం చికాకులు వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా దేవుని వైపు చూడాలా మనం ఎప్పటికైనా దేవునికి మొర పెడుతుండాల మనకు ఉత్తరం ఆయన సమయం మనకు ఉత్తరం ఇస్తాడు అతని ఒక్కటి నమ్మాల మనం ఏమంటుండూ వారు కృంగి నేల మీద పడు మనం లేచి చక్కగా నిలిచినాము అయితే వారు వాళ్ళు అతిశయించబడాలందరూ కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిల్చినాం మనం దేవుని అతి దేవుణ్ణి అతిశయించినాం కాబట్టి మనం కృంగి నేల మీద పడినా లేచి లే పడతాం మనం మళ్ళీ కింద ఏమంటుందంటే యహోవా రక్షించమో మేము మొరుపడినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చినాక ఎప్పుడు ఇక ఇక్కడ కూడా మళ్ళా ఉత్తరం ఇచ్చిన కాక ప్రతి విషయంలో అయినా ఏమంటుందంటే ఇక్కడ ఉత్తరం ఇచ్చిన కాక ఉత్తరం ఇచ్చిన అయితే మనం ఎప్పుడు సమయం కేటాయించకుండా దేవుని వైపు చూడాలా దేవుణ్ణి ధ్యానిస్తుండాలా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతా స్థితులు చెప్పుకుంటే ఎప్పుడైనా మనం దేవుని ధ్యానించనేది మనం ఉండలేం ఆయన ఇచ్చిన ఈ ఈ కొద్ది నిమిషాలనే ధ్యానించకుండాలా ఉండాలా ఆయన మొర పెడుతూనే ఉండాలి ఎప్పుడు మనకు సమయం వచ్చినప్పుడల్లా ఆయనకి మనం చెప్తానే ఉండాలి మన బాధలు అన్ని మనుషులు వింటారు వింటారు అయ్యో అంటారు అంతేగాని దానికి సమాధానం దేవుని దగ్గర నుంచి వస్తారు మనుషుల ద్వారా రాదు కొంత కొంతమంది చెప్తారు సమాయని వాళ్ళు కూడా దేవుడు చెప్తేనే దేవుడు కూడా వాళ్ళకి చెప్తాడు వాళ్ళకి సాయం చేయమని వాళ్ళ తలంపుల ద్వారా చెప్తాడు వాళ్ళకి దేవుడు అట్లా మనకు మనుషుల ద్వారా కూడా సహాయం కానీ దేవుడు చెప్తాడు వాళ్ళకి దేవుడు చెప్తేనే వాళ్ళు సాయం చేస్తారు మనకి అట్లా ఇట్లా ఏమంటారు మళ్ళా తొంభై ఒక కీర్తనలు ఏమంటుండు నీ పక్కనే ప తొంభై ఒక వచనం ఏడవ వచనం తొంభై కీర్తన ఏడవ వచనం ఏమంటుడు ఈ ప్రక్కనే వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కనే పదివేల మంది కూడినా అపాయం నీ వద్దకు రాదు అంటుండు ఇక్కడ ఏమంటున్నా మళ్ళీ అపాయం నీ దగ్గర రాదు అంటుండు ఈ పక్కనే వెయ్యి మంది పడినా నీ కుడి పక్కనే పది వేల మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు అంటుండు ఎప్పటికైనా మనకి మన ఇంటా దూతలు ఉంచాడు ఏ అపాయం రాకుండా మన చుట్టూ అగ్ని కంచే కప్పుదల మన చుట్టూ ఉంట ఉంటదనమాట ఆయన ప్రేమ ఎప్పటికీ మనం ఉంటా ఉంటదనమాట ఇప్పటికీ ఇంకా ఇంకేమంటుండీ ఇక్కడ అపాయం ఏది రాదు అంటుడు అపాయం రాదు ఎన్నో చికాకులు ఎన్నో మనము ఏమైపోతుంది ఎంతో టెన్షన్ పడతాం కానీ దేవుడు ఎవరికి ఎంత బాధ పెడతాడో అంతే బాధ పెడతాడు దేవుని తెలుసు ఈ ఈ బిడ్డ ఈ బాధ భరిస్తుందా లేదా ఆయన ఫస్ట్ టెస్ట్ చేస్తాడు అనమాట మనకి ఈ బాధ దేవుడు భరిస్తది ఇంతనే పెడతాడు దానికి ఎంత ఎక్కువ పెట్టలేడు ఎందుకంటే ఇవి భరించలేదు తెలుసు అనేసి దేవుడు ఎంత పెడతాడో అంతే పెడతాడు అంతకు మించి దేవుడు ఎక్కువ పెట్టలేడు ఎందుకంటే మన హృదయం అంతా ఎరిగిన దేవుడు మనం సృష్టించి ఆయనే మనకు జీవం పోషిండు ఆయననే అంతే ఈ అవయంలో ఆయనే సృష్టించండి మనకి మనము ఆయన పాలిచ్చే గొర్రెలం అట్లా మనం ఎంత బాధ పెట్టాలో అంతే బాధ పెడతాడు ఎక్కువ పెట్టాడు అది ఇక్కడ మనం ఇంకా మళ్ళా మార్కు శువార్త పదకొండు ఇరవై నాలుగు ఏమంటుడు మీరు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగు చిన్న మీరు పొంది ఉన్నాము నమ్ముడి అప్పుడు మీకు కలువును అంటుండు మళ్ళీ మనం ఏం నమ్మాలంటే మనం ప్రాణం చేసి వదిలేస్తాం కానీ అది నమ్మాలంటుంది దేవుడు మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటిల్లాను మీరు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడే మీకు కలుగును అయితే మనం ప్రాణం అది నమ్మాల మనం అయితే అది నమ్మ అయితే దేవుడు చేశాడు నమ్మితే అవిడది మీకు కలుగును చెప్తుంది ఇక్కడ కూడా అంటుంది దేవుడు ఎప్పుడైనా మనకి తోడుగా ఉంటాడు ఎప్పటికీ మనం విడవాడు విడవాడు దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు సాయం చేశాడైనా మనుషుల సాయం వృద్ధం యహోవనాశం మేలని దేవుడు వాక్యం సెలవిస్తుంది అట్లా దేవుడు ఎప్పటికీ మన తోడుగా ఉంటాడు నిన్న కూడా మాకు కొంచెం సంగటం జరిగింది ఒక సాక్ష్యము ఎంతో గొప్ప పెద్ద అది దేవుడు చిన్న విషయంలో మాకు శోధన తప్పించేసి మంచిగా సజీవ్ లెక్కలో దేవుడు ఎందరో గతించిపోతాడు రక్షణ లేఖ కానీ దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చేడు ఆ రక్షణలో మనము సజీవగా ఉండాలా సమృద్ధిగా ఉండాలా ఆయన ఎప్పుడు ధ్యానిస్తు ఉండాలా ఆయన మొర మనం ఎప్పుడు వింటున్నాలా నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను ప్రతి విషయంలో ఇక్కడ ఇరవై అధ్యాయంలో ఉత్తరం ఇస్తాను అంటుండు ఎప్పుడు విషయం మనం ఎప్పుడు మొర ఉత్తరం ఇస్తా మనకి ఇక్కడ కొందరు రథం బట్టి మరి కొందరు గురువుని బట్టి అతి చేయమనం అంటే దేవుని బట్టి అంటే మనం ఎప్పుడైనా దేవుని బట్టి అతి వైపు చూడొద్దు దేవుని వైపు చూడాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకు వచ్చిన సంతోషం అది దేవునికే చెప్పుకోవాలి మనం ఏదైనా అట్లా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు ఎప్పుడైనా మనకి తోడుగా ఉంటాడు అయినా ఎప్పుడైనా మనకి ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడైనా ఆయన చేతులే స్వస్థపరిచే చేతులు ఆయనకి గాయాలు గాయలు మార్పేవాడు ఆయనే ప్రతి ఒక్కటి ఆయనే సృష్టించిన కర్త ఆకాశం ఆయన భూమి ఆయన పాదపీఠం మనం ఏ పాటి వరం అంతే దేవుడు గొప్పవాడు మనకి సహాయం చేసే దేవుడు ఎప్పుడు మనకు ఆపదలో ఉత్తరం ఇస్తానే ఉంటాడు ఆయనకి అదే మాకు ఈ కొద్ది సాక్ష్యం ఈ కొద్ది సా ప్రే వాక ప్రేజరాడు కూద్రం పరిశుద్ర మరిమల రాజా కృపగల దేవ మహోన్నతుడ ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణముళ్ళు వచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మందు వందనైనా మరి కొద్ది మరి ఆపత్కాల మంది మాకు తరమిస్తున్న వచ్చిన మాతో మీరు మాట్లాడదేవా మాకు కాదు దేవ మహిమ అది నీ నామానికి కలాల దేవానికి వందనల్ తప్పుంటే క్షమించినయన మరి ఎందరో కత్తించిపోతుడు దేవా మమ్మల్ని మాతని సజీవ లెక్కలో లెక్కించిన అందర్బతిని వందనాలు ఈ సుప్రభ ఏమిచ్చి మీరు మేము ఏమి చింది కొన్ని కృపణ మమ్మల్ని అర్థం చేసుకుని తండ్రి పరిశుద్ధ ఆత్మానికి ఘనత మహిమని నామానికి కలుగు దేవా విషయానికి కరోనా మహమ్మారి దేవా మళ్ళీ వస్తుందంటూ దేవ సుప్రభ ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మాకు మీరు కాపాడే దేవుడు దేవా ప్రతి బిడ్డ పాపాలని క్షమించు దేవా మరిక్కడ గ్రూప్ లో ఆడైన బిడ్డలందరినీ దీవించవసర లెక్కలన్నీ దీవించిన ఆయన వాళ్ళ సమస్యలను తీవించి ప్రతి విషయం వరకు తోడని ప్రతి విషయంలో వాళ్ళ జ్ఞానం పరిశుద్ధ ఆత్మ నీకు జీవం గల మా తండ్రి నీకు ఇస్తూ ఆకాశం నా సింహాసన భూమి నా పాదపీఠం మరి మేము ఏ తండ్రి నీకు ప్రతి విషయంలో నీకు ప్రతి విషయంలో ఉత్తరం ఇస్తా అంటుదేవా ఆ ఉత్తరం మాకు దయచేసి మరి నాకు మరొకటి వాక్యం సెలవిస్తుంది వైసుప్రభ మరి కొద్ది వాక్యం వాక్యంతో మాత్రం మీరు మాట్లాడదే వైసుప్రభ ఈ సాక్ష్యం సమయం ఇచ్చిన బ్రదర్ కూడా వంద ఈ చిన్ని సాక్ష్యం దీవించి మరి కొద్ది ప్రధాన చేర్చుకోమని పరిశుద్ధం ప్రేమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నావు అని సుఖ ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంటున్నావు రాజా ఎందుకంటే ఆయన ప్రభా నువ్వే నమ్మదగిన దేవుడవు గొప్ప దేవుడవు రాజువు రక్షకుడు కాపరివి హిమానియులువై నడిపిస్తున్నావు మా మంచి కాపరి మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నావు ప్రభా కాకంలో ఎవరు కూడా ప్రభు నమ్మదగిన వారు కాదు దేవ నువ్వు మాత్రమే నమ్మదగిన దేవుడు మంచి దేవుడు ప్రభు మాకు చాలిన దేవుడు ప్రభావ మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం అయినా మేము ఈ సజీవ లెక్కలో ఉన్నామంటే ప్రభా అది కేవలం నీ ఉచితమైన కృపధారణ్యత అనేది మీకు స్తోత్రం అట్టి ధన్యత ఈ లోకంలో కొందరికి లేకపోయిందేమో ప్రభావం మికిలిగా ప్రేమించి ఇచ్చే ఒక ప్రభా మీకు చెల్లిస్తున్నాం ఈ నామ మహిమ ఘనతకై ని సాక్షులుగా నిలబెట్టుకున్నది ప్రభావ నామ్మకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నేను ప్రతి ఒక్క బ్రదర్ నిశీర్వదించండి ప్రతిశోధన కొట్టివేయండి మీ నామానికి వందలు ఇద్దరు ముగ్గురుంటే దేవా అక్కడ మీరుంటారు దేవ మందరం కూడా ఉన్నాం దేవా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా దినమంత మమ్మల్ని అందరినీ కాపాడి సజీవలేఖలు నిలబెట్టి ఈ సమయం ఇచ్చిన దేవానికి వందనాలు ఏ స్తోత్రం దేవా ఏ శ్రీ క్రిష్టజానికి మరి వాక్యం మీరు మాత్రం మాట్లాడిన దేవానికి వందనాలు ఆపత్కాలం అందు నీకు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు మనుషులు కాబట్టి నువ్వేస్తావు దేవా మరి వాకని చెప్పిన దాసు ముట్టేవాట్ల మరుగుపరచండి దేవానికి కృపలో భద్రపరచుకోండి ఈశ్వరజానికి స్తోధం దేవ ఈజానికి వందనాల తండ్రి దేవ మీరే ఆత్మకార్యం జరిగించండి దేవానికి స్తోత్రం దేవా దేవానికి వందనాలు తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించండి ముఖ్యంగా ఏ స్రజాని ఎక్కిస్తూద్రం మరి ఇంకెవరైతున్నారో దేవా బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ముట్టండి దేవానికి వందనాలు తండీ ఏ సూపజానికి వందనాలు తండీ ఆ బిడ్డని మీరు కురుపుల దేవా మీరే ఆత్మకార్యం జరిగించి దేవాన్ని ఎక్కిస్తూద్రం దేవా ఆ బిడలను దీవించి ఆశీర్వదించి మీ కురుపుల భద్రపరచుకోండి ముఖ్యంగా సిస్టర్ నిన్న ఒక మరి ఏదో ఉండే దేవా నువ్వు చిన్న దాంట్లో కొట్టి వేసిన దేవానికి గొప్ప దేవుడు రాజా ఈశ్వరజానికి స్తోత్రం దేవా అక్క శోధం విడిచి విడుదల చేసిన దేవుడు నువ్వు వందనాలి తండ్రి నీకే స్తు ఘనత మహిమ నీకే చెందాలే దేవానికి స్తోత్రం దేవా నువ్వే గొప్ప దేవుడు రాజా దేవా మీరే ఆత్మకార్యం జరిగించండి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా దేవానికి స్తోత్రం చెల్లిస్తు దేవా దేవ మీరే ఆత్మకార్యం జరిగించి ఒక వాక్యంలో మేము నిన్ను అడగాలే వాకిం పట్టుకున్న మేము అడగాల దేవానికి చేర్చుకొని స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవా మహోనతుడ సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణానికి ఎంతో బంధాలు గొప్ప దేవా ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపడవనైనా మీకు నూతనమైన కృపను ప్రతిక్షణం ప్రతి దినం అనుక్షణం ప్రభావ అయినా మీరు నీకు ఎంతో అన్న లేసయ నీకే స్థుతులు స్తోతాలు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో కలుగున్నా కాబ నా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలోనైనా మీ ప్రియులందరితో కలిసినైనా నేను స్థుతించలాగిన ఘనపరిచలాగిన మీ యొక్క స్వరం మేము వీళ్ళ ఇచ్చిన యొక్క ధన్యతను నీకు ఎంతో అందాలు సీకిస్తూ అర్పించుకునైనా ఆపత్కాలంలో ప్రభా ప్రార్థిస్తే ప్రభా నా తన్ని మీరు ఆలకించే గొప్ప దేవుడు ప్రభా అయినా మా ప్రార్థనలు అన్ని మీరు ఆలకిస్తున్నారనైనా సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం ప్రభా అతి ప్రార్థనలకు మా జీవితంలో ప్రభా నైనా మీరు జవాబులు ఇచ్చినారు మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేస్తున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరచడాయినా మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారనైనా విశేషమైన కార్యాలు మా అందరి మీరు చేస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా మా ప్రార్థనలకు కరెక్ట్ గా ప్రభా ప్రతి దశలో ప్రభానైనా మీరు మాకు జవాబులు ఇస్తున్నారు తగిన సమయంలోనే మీరు మాకు అనుగ్రహిస్తున్నారు మీ సమయం కోసం మేము ఎదురు కాబట్టి ప్రభా మేము ప్రార్థన చేసామైనా ఖచ్చితంగా ప్రభా మీరు మాకు జవాబిస్తారు మాకు ఏ కొరత ఉందో ఏ కష్టం ఉందో ఏ బాధ ఉందో ఏ సమస్య ఉందో సమస్తం అయినా మీకు తెలుసు ప్రభా మే ఇప్పుడు ఈ రోజు ఏ స్థితిలో ఉన్నావో కూడా మీకు తెలుసు ఎప్పుడు ఏ స్థితిలో ఉండబోతున్నా కూడా మీకు తెలుసు సమస్త మీకు తెలుసు ప్రభా కాబట్టి నైనా మా స్థితిగతులు ఎన్న గొప్ప దేవుడు ప్రభా అందుకే ప్రభావ ప్రతి క్షణం నైనా మీ ఆదరణ మాకు మీ సమాధానం మాకు అనుగ్రహిస్తున్నారు స్థితిలో ఉన్నా కానీ ప్రభా నైనా మీ సన్నిధులు మమ్మల్ని ఆనందింపజేస్తున్నారు అందుకని నీకు ఎంతో వందాలు ప్రభావ ఎంతగా మమ్మల్ని శాశ్వత కాలమైన ప్రేమతో ప్రభావ శాశ్వతమైన మీ కృపలతో మమ్మల్ని నింపి నేను మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వందాలైన వాకిందరూ మీరు మాతో మాట్లాడారు కొందరైతే ప్రభా గుర్రములు రథములు ఓ ప్రభా సైన్యాలు చూసి ప్రభా బలం చూసి ప్రభా అతిశయ పడుతున్నారు కానీ ప్రభా దాని తండ్రి మాకు ఎలాంటి అతిశయం లేదు ప్రభా మీరే మా అతిశయం మా ఆశ్రయం దుర్గ మీరే ప్రభా మా కొండ మా కోట మా తాగుకొని చోటు మీరే ప్రభావ మీ రెక్కల కిందనే మాకు ఆశ్రయమైనా మిమ్మల్ని విచ్చి మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభా కాబట్టి నేను ప్రతి ప్రతి దినం నైనా మీ సిలుగు చాటును మమ్మల్ని మరుగుపరుచుకొని అయినా మీ రెక్కల కింద మమ్మల్ని దాచుకోమంత ఆదిష్టం అయినా భయంకరమైన కాలు మేము వైరస్ ప్రభావ మరి విజృంభిస్తుంది ప్రభా ప్రపంచం అంతా అవి కరెక్ట్ గా ప్రభా అవి నెరవేరే కారంలో మేము ఉంటున్నాం ప్రభావ రకరకాలమైన రోగాలు రాబోతున్నాయి లోకంలో కానీ ప్రభావ ఎన్ని వచ్చినా కానీ ప్రభావ మీ కృప మాకు తోడుంది ప్రభు వాటన్నింటి నుంచి మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు ప్రభావ మీ రెక్కల కింద మీ భద్రపరచబడ్డ వాళ్ళం ప్రభావ మీరే మాస్తే దుర్గం బహున్నతిని చాటులను నివసించే సర్వశక్తి మీరు మిశ్రయించేవాడు కాబట్టి నైనా మీరే మా కొండ మా కూటని దావిది ప్రార్థిస్తున్నాడు ఈ రోజు మేము ప్రార్థిస్తున్నామైనా మా ప్రార్థన ఆలకించడానికి ఎంతో బంధాలు ప్రభావ నా తండ్రి అనేకలు ప్రభా ఇక సీలింగ్ లోకి రావాల ప్రభా లోకంలో ఎంతో కాలాలు పెంటున్నాం ప్రభా ఎంతో మంది తెలియని వాళ్ళు రక్షణ పొందే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ప్రభావ రక్షణ బంధాలు ఒక ఆత్మకు రచించిపోతున్నైనా ఈ వైరస్ నుంచి ఎవరు కూడా ప్రభావ పట్టబడకుండా సాయపడమని ప్రార్థిష్టమైన ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రభా అయినా మీరే మాకు మార్గం చూపించండి మీ ఆత్మ నడిపింపు నిర్లక్ష్యమైన జీవితం తొలగించండి ప్రభా ఓ ప్రభా ప్రతి క్షణం అయినా విధేయత గలు మేము జీవించాలా మాలు ఇంకేమైనా పాపలు ఉంటే వాటిని క్షమించండి ప్రాభ మీ సన్నిధిలో మేము అందరూ ఒప్పుకొట్టం మా పాపలనే మా అందరి క్షమించండి ప్రాభ మా దేశ పాపములకు క్షమించండి ప్రభావ మా దేశ నాయకులు చేసిన ప్రతి పాపములు క్షమించమని ప్రధిష్టమైన మీరు రక్తంతో కడగన ప్రార్థిష్టమేనా ఎవరి పాపములు మీరు క్షమిస్తారో వారి పాపములకు క్షమింపబడదని వాక్యం చెప్తుంది ప్రభావ మా దేశ పాపములకు క్షమించినైనా మరొక అవకాశం మా దేశానికి అనుగ్రహించండి గొప్ప గొప్ప మిషనరీస్ ప్రభావ గొప్ప గొప్ప దైవ మా దేశంలోకి వెళ్ళి వాళ్ళ ప్రభా ప్రతి ప్రాంతం నుంచి ఈ గౌ దేశం గొప్ప మిషనరీ దేశం కూడా తయారు అనేక దేశాలకు వెళ్ళి ప్రకటించాల ప్రభావ నశించిపోతున్న ఆత్మలను ప్రభావ మేము రక్షించాల ప్రభావ అలాంటి సేవకులను బలమైన ప్రవక్తలను ప్రభా అపోస్తులను ప్రభావ అయినా సువార్థికులు మీరు లేపడిన ప్రభావ ప్రతి ప్రాంతంలో నుంచి ఆయన గొప్పది విశేషమైన అద్భుతాలు జరగాల ప్రభావ భూ తల్లకిందులు చేస్తే శివకులు మీరు లేపండి ప్రభావ ఈ అంత్య దినాలలో ప్రభావ మనుషులందరిపైన మీకు పరిశుధాత్మను కుమరిస్తున్నారు ఎవరైతే పరిశుధాత్మ పొందుకోలేదు వాళ్ళందరూ ప్రభావ ఆత్మతో నింపబడే ప్రభావ గంభీరంగా ప్రభావ మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాల ప్రాభ ఎక్కడ అడుగు పెడితే అద్భుతాలు జరగాల సూచ్యక్రియలు మహాత్ జరగాల ప్రభావ భూ మనుషులు ఏసు క్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకోవాలి మనుషులైనా అలాంటి అద్భుతాలు ప్రభు ఆనాడు కాలంలో అపుస్తులు చేసిన ప్రభా ఈ చివరి కాలంలో ప్రభావి మేము సేవ జీవితంలో అవి కాబట్టి దానికి తగిన ప్రయాసం ప్రభావ ప్రార్థన జీవితము మేము కలిగి ముందుకు పోవాలా ఆసక్తితోనే ప్రభావ సేవలో ముందుకు పోవాలా అవి సేవలో వెళ్ళినప్పుడే అలాంటి అద్భుతాలు జరుగుతాయి ప్రోభా అపుస్తులు ఆ రీతిగా జరిగినాయి కాబట్టి ప్రభావ అలాంటి అపుస్తులు బోధలో ప్రభావం పెట్టుకున్నందుకే నీకు ఎంతో మందాలైనా అయినా చివరి కాలంలో ప్రభా మేము ఏ రీతిగా జీవించాలా ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండాలా మెలకు కలిగి మేము ప్రార్థించాలా మీ ఎదుట శక్తిమంతులు నిలబడకు ప్రార్థన చేయాలి ఎల్లప్పుడూ ప్రభా ఉపాస ప్రార్థన చేయాలా దేశం కొరకు కన్నీరు విచ్చి విలిపించే లాంటి ప్రార్థన ఇరిమే ప్రార్థన మేము చేయాలా ప్రభావ అలాంటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభావ ఇంతకాలం మా స్వంత ప్రార్థనలు మా స్వార్థం కోసం ప్రార్థన చేసినామైన కాబట్టి ఇక్కడి నుంచి మా దేశం కొరకు మేము ప్రార్థించాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థించాలా ప్రభావ కాబట్టి అయినా అలాంటి సేవా భారం కలిగి మేము అందరం ముందుకు పోవాలని సహాయపడండి ఎన్నో బలహీతలు ఉన్నాయి ప్రభావ వాటి అన్నింటించి మాకు విడవలు కల్పించండి ప్రభావ సహాయపడమని ప్రార్థిష్టం వాటన్నింటించి మాకు విముక్తి కలిగించిన ఆయన మీ సేవలో మేము సంపూర్ణంగా ముందుకు పోలాలని సహాయపడమని ప్రార్థిష్టం మీ కృపడి కృప మాకు అనుగ్రహించండి గ్రూపులో ఉన్న ప్రదర్శిస్తారు అందరూ ఆశ్రదించండి వాళ్ళు తీర్చండి ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఏ బాధల్లో కష్టాలు ఉన్నాడో విడుదల ప్రకటిస్తున్నాం ఏస్తు క్రీస్తు పరిశుద్ధం నామాలీ ఆటంకపరుస్తున్న ప్రతి చీకర్ శక్తులను తన గద్ద ప్రతి అనారోగ్యాన్ని గద్దని నిష్క్రీస్తున్నాం శరీరాలను చేర్చిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాం ప్రభావ ప్రతి ఒక్కరి సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించండి ప్రభావ ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం నష్టం చూడాలనించండి వాక్యంలో బలపరచండి ప్రభావ ప్రార్థన జీవితంలో బలపరచండి కుటుంబంలో సమస్యలను చూడాలనిచండి ప్రతి అవసరం ఈ మైములో తీర్చండి ప్రభావ నా తండ్రి నీకు ఎంతో బంధాలు ఇస్తాయా ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ సందులో సమయం గడిపే కురుపమాకు అనుగ్రీ నీకు ఎంతో బంధాలు బ్రదర్ సిస్టర్స్ అందరూ ఆశ్రయించి బలపరిచి ప్రతి చోట మీ కురుకుమలందరినీ శాశ్వలు పెట్టుకొని మీ రారు కుంభలు అందరినీ సిద్ధపరచుకోమని తల రాన్న ఈస్తు క్రీస్తు పరిశుద్ధం నామ ప్రార్థిస్తున్నాం తండ్రి మహా పరిశుద్ధుడమైన తండ్రి మహాగనుడ కృపాసత జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభు మా విమోచకుడా మా నీతికి ఆధారమగు తండ్రి ఇస్రాయలీల తండ్రి నీకు వందనాలు అబ్రహా ఇస్థాకు యాకోబుల దేవానికి వందనాలు అబ్రహా ఇస్తాకు యాకోబులకు చేసిన వాగ్దానములు నెరవేర్చిన దేవుడు నమ్మదగిన దేవానికి స్థుతులు నైనా స్తోత్రములు ప్రభు తండ్రి నిత్యము పరలోక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో స్థుతింపబడుతున్న స్థుతులపై ఆశీనుడ మా స్థుతులకు పాత్రుడు తండ్రి పరలోక మా తండ్రి మా ప్రభువా ఎస్ అయ్యనికి వందనాలు నాలుగు స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి ప్రభు నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాపవలే కాచి కాపడి ఈ దినం కుడా నా దేవతండ్రి ప్రభాని యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించి నేను ఈ దినమంతా ప్రభా సన్నిధి నీ కృప మాకు తోడుగా ఉంచి ఈ రాత్రికాల సమయం అందు ఈ రీతిగా నీ ప్రియులతో కలిసి నిన్ను ఆరాధించేలాగునా నేను స్తుంచలాగున నాయన నీకు ప్రార్థించేలాగున కల్పించిన గొప్ప ధన్యతను బట్టి నీ ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి నీ వాత్సల్యమును బట్టి నీకెంతగానో నా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభవ ఏసయ్య నీకే యువేగములకు కలుగునుగాక హెలియ తండ్రి అవును ప్రభ ఆపత్కాలంలో ఎంతగానో నమ్మదగిన దేవుడు ప్రభా నాయన మనుషులను ఆశ్రయించట రాజులను ఆశ్రయించట కంటే యహోవాను మేలు అన్నావు తండ్రి కాబట్టి యోహోవ్ ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నావు ప్రభా కాబట్టి లోకంలో ప్రభ మీరు జీవించినప్పుడు ఎంతో మంది ప్రభా రోగస్తులు ఎంతో మంది నీ సన్నిధికి వచ్చినారు నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభ వాళ్ళ సమస్యల నుంచి విడుదల పొందినారు ప్రభ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైన క్రియ మీరు జరిగించినారు ప్రభ నాయన తండ్రి కాబట్టి ప్రభ ఏ విషయంలో కూడా ప్రభాయన మేం మనుషులను ఆధారం చేసుకోకుండా ప్రభ మా స్వన్నిధిని స్వబుద్ధిని యన ప్రభా నయన మా సొంత ఆలోచనలు తలంపుల ప్రకారంగా మేము నడుచుకోకుండా సమస్తము ప్రభా నైనా నీ తలంపులకు నీ ఆలోచనలకు నీ మార్గంలో త్రోవలో మేము నడవాల ప్రభా నువ్వు నడిపించిన ప్రతి మార్గంలో మేము నడవాలా ప్రాభ అప్పుడే ప్రభా నీలో ఉండగలుగుతాం ప్రాభ అప్పుడే నాయనా మీకు ఇష్టంగా మేము జీవించగలము అప్పుడు నాకు ఇష్టమైనది ప్రతిదీ మీరు అడుగుడి తండ్రి అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అన్న తండ్రి కాబట్టి నీకు వేరుగా ఉండే జీవితం మాలో ఏముండదు ప్రభా నీ వాక్యాన్ని నీ ఆజ్ఞలను కట్టడలను విధులను శాసనాలను నియమాలను మేము ఆచరించాలా ఉచ్చరించాలా మా జీవితాన్ని వాటి ఈ లోకంలో అనుకొని మేము జీవించాలా కాబట్టి ప్రభ ఏ విషయంలో గాని ప్రభ మేము తప్పిపోకుండా ప్రతి విషయం నందు ప్రభా ఆధారపడుతూ ప్రతి విధియం నందు నిన్ను ఆశ్రయం చేసుకుంటూ ప్రతి విషయంలో ప్రభా నీ నుంచి మేము నాయన మేలులు పొందుతూ ప్రతి విషయంలో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే క్రైస్తవ జీవితం నమ్మకమైన జీవితం మేము కలిగి ఉండాలి నమ్మకమైన దాసులుగా నాయన నీ మేము ఈ లోకంలో జీవించాల ప్రభాన కాబట్టి మా విశ్వాసము ప్రభా నిన్ను చూసి మేము కొనసాగించుకోవాలి ఆ ప్రభాన అప్పుడే ప్రభావైన మేము జడియము బెదరము ప్రభా ఎందుకంటే మీరు నాయన మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు ప్రభానం తండ్రి కాబట్టి నీ యొక్క ఆత్మ అభిషేకం మా అందరికి అనుగ్రహించండి మీరు వచ్చి మా హృదయాల్లో మా జీవితాల్లో ప్రభా మీరు నివసించండి నేను మళ్ళీ ఎలాంటి చీకటి ఉన్న పారద్రోహాలు ప్రభాయన సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మేము మారాల ప్రభా ఆయన నీలాంటి మనస్సు ప్రేమ మేము కలిగి ఉండాల ప్రభా మీరు ఎంతో తగ్గించుకుని సాత్వికుడుగా మీరున్నారు ప్రభా దీన మనసు కలిగి ఉన్నారు ప్రభా అలా మేము జీవించాల ప్రభాయన నిన్ను పోలి నీకు మాదిరిగా నీ అడుగు సమస్తం ప్రభా మీద ఆధారపడుతూ జీవించేవారిగా సమస్తం ప్రభాన నీ చిత్త ప్రకారంగా జరిగించే నీకు మేము ఉండేలాగా సహాయపడమని వాక్యం చెప్పిన సిస్టన్ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా నీ వాక్యంలో ప్రభా అభివృద్ధి పొందాలా ప్రభా ఇంకా నాయన తండ్రి మీకు నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం సిస్టర్ కు అనుగ్రహించండి సిస్టర్ కు ఉన్న ప్రతి శోధన నుంచి ప్రతి శ్రమ నుంచి ప్రతి కీడు నుండి మీరు తొలగించండి ప్రభా మీరు గొప్ప సాక్షురాలుగా నైనా మీ శిల్వ ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే గొప్ప ప్రభ నీ బిడ్డగా నీ ఆమె ద్వారా అనేకులు ఏసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలా అలా మీకొరకు ఒక బలమైన పాత్రగా సిస్టర్ ని మీరు ఆశీర్వదించండి దీవించండి తనకున్న ప్రభ కుటుంబంలో ప్రతి సమస్యల నుంచి ప్రభాన అన్నిటి నుంచి పించి కుటుంబం అంతానైనా తండ్రి రక్షణ పొందులాగా యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరు బాప్తిసం పొందలాగన మీరు సహాయపడమని ఈ కుటుంబం అంతా ప్రభానైనా మీకు జీవించేలాగా గొప్ప సాక్షులుగా మీకు వరకు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా నైనా సిస్టర్కి ఏదైతే ఆశ కలిగి ఉందో ప్రతి ఆశని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్న అలాగే ప్రభ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ సిస్టర్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకున్న ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి వాళ్ళకున్న ప్రతి సమస్యల నుంచి ప్రభా అవి ఏవైనా కానీ ప్రభానయినా ఆధారం నువ్వే ఆశ్రయం నువ్వే మాకు నేను నీ కనులెత్తి నేను నీ వైపు చూస్తే సహాయం దొరుకుతుంది ప్రభ నాయన కాబట్టి వాళ్ళకి ఏ సహాయం కొరకు వాళ్ళు ఆశ కలిగి ఉన్నారో ప్రభా అది ఏదైనా గానీ వాళ్ళ జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నా వాళ్ళకి ఏమైనా శ్రమలు శోధనలు కీడు ఎలాంటివైనా వాళ్ళు వాటి అన్నిటి నుంచి విడిపించమని ప్రతి మీ నూతనమైన పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం అనుగ్రహించి ప్రతి స్థలంలో మీ కొరకు సాక్షులుగా లేవలెత్తమని ప్రతి స్థలంలో వాళ్ళు అడుగుపెట్టే ప్రతి స్థలంలో వాళ్ళకి మీరు తోడుగా ఉండి వాళ్ళని గెలిపించమని ప్రతి చీకటి మీరు లయపరచమని ప్రార్థిస్తున్నంతండి నా ప్రభా అలాగే ఆరాధనలో రాణి బ్రదర్స్ అందరు ప్రభా అయినా రావాలా ప్రభా తండ్రి నీకు వేరుగా ఉండి మేము ఏం చెయ్యలేం ప్రభా ప్రభా కాబట్టి ప్రభా ఈ లోకంలో ఎంత ప్రాయసపడినా ప్రభా తండ్రి మనిషి ఎలా వస్తాడో తిరిగి అలానే వెళ్తాడు ప్రభా ఇందులో మేము ఏమి పొందుకోలేం ప్రభా కాని ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభా నాయన మీ కొరకు మేం జీవిస్తే ప్రభా మా ఆత్మ నీ సన్నిధిలో ఉంటది ప్రభా కాబట్టి ప్రభా ఈ లోకంలో మేము సమస్తం పొందుకున్నా గాని ఒకడు సమస్తం పొందుకొని తన ఆత్మను రక్షణ పోగొట్టుకుంటే ఏమి సుఖం తండ్రి కాబట్టి ఈ లోకంలో మాకు భారాలు ఉన్నా గాని నీకన్నా అవి ఎక్కువ కాదు ప్రభా నాయన కాబట్టి నీ సన్నిధిలో నీ సహవాస లో ప్రభ నా నీలో మేము జీవించాల ప్రభాయన నాయన కాబట్టి ప్రభా ఇంకా అనేకులు రావాలా ఇంకా ఈ ఆరాధనలో పాలు పొందాలా ప్రభ రాని వాళ్ళందరికీ ప్రభ వాళ్ళ మనసులను ప్రేరేపించండి వాళ్ళ ఆసక్తిని మీరు దయచేయండి ప్రభాయన నాయన తండ్రి నీ సన్నిధిలో ఉండేలాగా మీరే వాళ్ళలో తలంపులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన నాయన కారణాల వల్ల రాని ప్రిస్టర్స్ అందరినీ దీవించండి ఆశ్రవదించండి వాళ్ళ కుటుంబాల్లో మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని నాయన ప్రభ నాయన తండ్రి నన్ను మనిషి కుమారుడు తిరిగి వస్తే విశ్వాసాన్ని కనుగొందని తండ్రి నీ వాక్యం వినటం వల్లనే విశ్వాసం వస్తుంది ప్రభా నీ వాక్యంలో అశ్రద్ధ చూపి నీ నుంచి తొలగిపోతే నైనా మా లోకంలో వచ్చే ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు ప్రభ ఇంకా ఆయన తండ్రి రాను దినాలన్నీ భయంకరమైన దినాలే ప్రభ వాటన్నింటినీ ఎదుర్కొని నిలబడాలంటే నీ వాక్యంలో మేము మా జీవితాన్ని కట్టుకోవాలా ప్రభా అప్పుడే మీరు చివరి దినం వరకు మేము విశ్వాసం కలిగి నీ కొరకు కనిపెట్టుకునే నిరీక్షణ కలిగి మేము ఉండాల ప్రభా కాబట్టి నీ వాక్యంలో ప్రభ మేము సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మారులాగిన సహాయపడమని తండ్రి నాయన కృప చూపించమని నాయన నీ యొక్క తండ్రి సన్నిధి నాయన నీ కృప నాయన మా అందరికి నిరంతరము ప్రభ మాకు తోడుగా ఉంచి ప్రతి స్థలంలో మేన మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని గెలిపించమని నేను ఈ ఆరాధనలో ప్రభ మీరే మాకు తోడుగా ఉండి మీ ఆరాధన మీకు మహిమకరంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మన ప్రభు యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బ్రదర్స్ కి సిస్టర్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకి రక్త సంబంధులకు అలాగే ఈ లోకంలో రక్షణ పొందిన ప్రతి క్రైస్తవులకి అలాగే రక్షణ అనుభవం లేని వాళ్ళందరికీ అలాగే ఎవరైతే వ్యాధులతో బాధలతో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యలతో ఉన్నారో వాళ్ళందరు కృంగిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆయన సమాధానము కనికరము కృప అందరికీ సదాకాలముతోడై ఉండి నడిపించను గాక ఆమె ప్రైస్తల బ్రదర్ అన్నారు